గురు పరంపరా సమోహం సర్వూత మేద్శ్యోస్ ప్రియ భజన్ భక్ మయితే చాప్యహం ఇది చాలా మంచి శ్లోకాన్ని మనం అనుకున్నాము దీంట్లో మొదటి సగం ఒక ప్రిన్సిపుల్ని మనకు బోధిస్తోంది అదేమంటే సమత్వము సమత్వం అనేది ఈశ్వరుని యొక్క ప్రధాన ధర్మం సమత్వం ఉంటే ఈశ్వరుడు సమత్వం విషమత్వం ఉంటే జీవుడైపోతుంది ఈశ్వరుడికి జీవుడికి ఉండే భేదముది అధ్యతనే అనేక సందర్భాల్లో ఇతర స్థానాల్లో కూడా ఈ సమత్వాన్ని విస్తారంగా వర్ణించారు వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచయీ పశ్యతి త ప్రణశ్యామి సచ మే నశ్యతి అని ఇంకొక శ్లోకం ఆరో అధ్యాయంలో వచ్చింది రెండు అంశాలుంటాయి అక్కడ సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించగలగాలి వ్యోమాం పశ్యతి సర్వత్ర తర్వాత సర్వంచమీ పశ్యతి సర్వము ఈశ్వరుని ఎందు అధిష్టానముగా కలిగి ఉన్నది మీరు సర్వము అంటే కేవలము నామరూపములకే సర్వము అని పేరు ఈ నామరూపాత్మకమైన జగత్తు సర్వము ఈ సర్వము కూడా ఆ చైతన్యమునందు మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు మీకు సినిమాకి సినిమా తన మీద సర్వము ఉంటాయి అన్నీ ఉంటాయి రెండు వందల గంటల్లో సినిమా తెరమే ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి అయితే ఆ సర్వము కూడా ఒకే ప్రకాశము వెలుగులోకి వస్తూ ఉంటాయి వాటికంటూ స్వతంత్రమైన సత్త కానీ స్వతంత్రమైన ప్రకాశము కానీ లేదు వాటి సత్త ఆ చైతన్యము యొక్క సత్తయే వాటి ప్రకాశము కూడా ఆ చైతన్యము యొక్క ప్రకాశమే అదేవిధంగా సర్వము ఈశ్వరుని ఉందే ప్రకాశిస్తూ ఉన్నది సర్వంచీపశ్యతి కాబట్టి మీరు మంచి అనే అన్న ఇప్పుడు స్వర్గమునకు అధిష్టానమేమి ఈశ్వరుడు నరకమునకు అధిష్టానము ఈశ్వరుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా తిర మీద స్వర్గాన్ని చూపించారు అనుకో మన పురాణ సినిమాలు అలాగే ఉంటాయి పురాణ సినిమాలు స్వర్గాన్ని చూపించేస్తాడు అక్కడ ఇంద్రుడు కూర్చొని డ్యాన్స్ వది అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్వర్గమునకు అధిష్టానమేమి ప్రకాశము అంతే కదా మళ్ళీ ఇప్పట్లోకే స్వర్గంశీనైపోయి నరకంశ్రీని యమధర్మరాజు గారు నరకంశీని చూపిస్తారు ఈ నరకంశీని అధిష్టానమేమి అదే ప్రకాశం కాబట్టి ఆ సమత్వాన్ని మనం గుర్తించగలగాలి అలాగే ఈ సమత్వ సమూహం సర్వభూతు సకల ప్రాణుల ఎందు నేను సమూడాను ఇదే అభిప్రాయాన్ని చాలా డ్రమటిక్ గా చెప్పే శ్లోకం ఒకటి గీతలో ఇంతకుముందు వచ్చింది మీరు వింటూ ఉంటారు కూడాను సుహృన్ మిత్రాన్ యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్చ పాపేషు సమబుద్ధి విశిష్యత ఎవడు విశేష విశిష్యత అంటే అందరూ ఒకలా ఉంటే వీడు అందరికంటే కూడా విశిష్టమైన ఉన్నతమైన దర్శనంలో ఉంటాడు ఒకడు వాడు ఎలా దర్శిస్తాడు అందరూ భేదాలను దర్శిస్తూ వీడు మిత్రుడు వీడు శత్రువు వీడు నావాడు వీడు పరాయి వాడు అని అలా భేదాన్ని దర్శిస్తూ ఉంటారు తర్వాత వీడి పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అంటూ వీడు వీడు పుణ్య పాపాలని ధర్మాధర్మాలని కూడా దర్శిస్తూ ఉంటారు అందరూ అందరూ అలాగే ఉంటారు అయితే వీడు మాత్రం వీటన్నిటి ఎందు అందరి చేతను భేదము దర్శించబడే సందర్భములన్నిటి ఎందు కూడా సమబుద్ధి ఆ సమైన ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు అటువంటి వాడు ఎప్పుడూ విశేష విశిష్టుడే అంటే వీళ్ళందరికంటే కూడా విలక్షణమైన వాడు జ్ఞాని అనే అభిప్రాయం ఒక చోట బోర్డు చూశాను సంస్కృతంలో ఉన్న బోర్డు దేవాలయం దేవాలయానికి బయట ఆ మంటపం దగ్గర ఎక్కడో సంస్కృతంలో ఉంది బోర్డు ఆద్య ధర్మేతరాణం ప్రవేశో నిషేధ అంటే హిందూ ధర్మములో ఎవరైతే హిందూ ధర్మానికి చెందిన వారు కాదో వారు లోపల ప్రవేశించుట నిషిద్ధం మన వాళ్ళు హిందూ ధర్మాన్ని ఈ రకంగానే హిందూ ధర్మాన్ని హానిని తలబెట్టి హానిని కలిగించినారు ఇప్పుడు వాడు అసలు వస్తాననే అండవు దేవుణ్ణి చూడడానికి వాడు వస్తాననే అండవు ఎవడైనా వస్తానంటే నువ్వు దేవుణ్ణి చూడడానికి అర్హత ఉందా లేదా వీడు డిసైడ్ చేస్తాడు ఇక్కడ కూర్చొని వీడు పల్లె పిల్లి అవులుతూ ఉంటాడు పాను వేసుకుంటాడు దేవుడు వాడికి దేవుడు చూడచ్చు అంటే పాను వేసుకుంటే ఏదో మహాపరాధ అభిప్రాయం కాదు ఏవంత పెద్ద ఉత్తముడు ఏం కాదు డబ్బుల కోసం ఏదో చేస్తూ ఉంటాడు ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు ఏదో కొంత వేషం అది వేస్తూ ఉండొచ్చు వీడికి ప్రవేశము లేదు వాడికి ప్రవేశము లేదు అని నిర్ణయించడానికి మనం ఎవరం ఈశ్వరుడు ఏమన్నాడు ఈశ్వరుడు ఎవరికైనా ప్రవేశాన్ని నిషేధించాడా లేదు ఆయన ఏమంటున్నాడు నమే ద్వేషోస్తిన ప్రియహాని ఆయన అంటుంటే నాకు ద్వేషించదగ్గవాడు కానీ ప్రేమించదగ్గ పని కట్టుకుని ఇష్ట ఇష్టము గలవాడు నాకు లేదు అని ఈశ్వరుడు చెప్తుంటే మనం ఎవరం నీకు ప్రవేశము లేదు అని చెప్పడానికి కొంతమందికి ప్రవేశము ప్రవేశము లేదు అని చెప్పడానికి ఆ విధంగా ప్రవేశము లేదు లేదంటే ఇప్పుడు వాళ్ళే కొంతమందికి ప్రవేశము లేదు లేదని వీళ్ళు అన్నారు కొన్ని దశాబ్దములు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రవేశము అక్కర్లేదు అక్కర్లేదని వాళ్ళు అంటున్నారు కాదు బాబు రెండు రెండు అంటే అక్కర్లేదు నాకు నీ ప్రవేశం అక్కర్లేదు అంటున్నారు కాబట్టి సమాజంలో ఈ అజ్ఞానము ఆలయంగానే ఉంటుంది కాబట్టి సాధకులు ఆ సమత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈ సమత్వాన్ని గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ప్రాణులయంలో అనేకానేకములైన భేదములు ఉంటాయి ప్రాణులు ఒక ప్రాణిలాగే ఇంకో ప్రాణి ఉండదు ఒక ఒక మనిషి కొన్ని మనుషుల్లో తీసుకోండి అన్ని ప్రాణుల దాకా ఎందుకు మనుషుల్లో తీసుకోండి ఒక మనిషిలాగా ఇంకో మనిషి ఉండదు కొన్ని కవలలు తీసుకోండి కవల పిల్లలు అంటే ఒకే తల్లి బిడ్డలు ఒక వ్యక్తిలా ఇంకో వ్యక్తి ఉండదు కవలలు ట్విన్స్ ఒకలాగే ఇంకొకళ్ళు ఉండడు క్విన్స్లో కూడా వేలిముద్రలు ఈ సృష్టిలో మానవ సృష్టి అయినప్పటి నుంచి ఇప్పటి ఎంతమంది మానవులు పుట్టి పెరిగి నశించినారో ఇప్పుడున్నటువంటి ఏడు బిలియన్ మానవులలో కూడా ఇద్దరి వేలిముద్రలు సమానంగా ఉండవు డిఫరెన్స్ ఉంటుంది ఇద్దరి కను సమానంగా ఉండవు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సకల ప్రాణులలో వైరుధ్యములు విభేదములు తేడాలు లెక్కలేనన్నీ ఉంటాయి కానీ ఇన్ని భేదములతో కూడిన ప్రాణుల ఎందు సమముగా గలవాడు మాత్రమే ఈశ్వరుడు అది ఈశ్వరుని యొక్క ప్రధాన లక్షణం తర్వాత ఒకడు శుభకర్మ చేస్తున్నాడు అనుకోండి ఈశ్వరుడు వాని వీడు నావాడు అనే ప్రీతిని కలిగి ఉండడు ఇంకొకటి అశుభ కర్మ చేస్తున్న వాణి గడల వీడు నాకు ద్వేష్యుడు అనేటువంటి ద్వేషభావాన్ని కూడా కలిగి ఉండడు అయితే ఏమవుతుందంటే ఎవడైతే శుభకర్మ చేస్తున్నాడో వాడి హృదయంలోను అశుభకర్మ చేసి వాడి హృదయంలోను ఈశ్వరుడు సమానంగా ఉంటాడు కానీ శుభకర్మ చేసి వాడి హృదయంలో ఈశ్వరుడు ప్రకటమవుతాడు అంటే ఆ దైవత్వం అవి ఆవిష్కృతమవుతుంది అశుభకర్మ చేసి వాడి హృదయంలో ఆ దైవత్వము కప్పివేయబడి ఉంటుంది అంతే తప్ప ఈశ్వరుడు యొక్క ఇకి ఇంగుటలో తేడా ఏమీ ఉండదు ఈశ్వరుడిద్దరేందు సమానంగానే ఉంటాడు శ్రీరామకృష్ణుడు వారు చెప్పేవారు ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు తెర వేస్తారు తెర వేసిస్తే మీకు ఆ దేవుడు కనపడడం తెర తీసిస్తే కనపడతాడు దేవుడు ఎప్పుడూ ఉంటాడు అలాగే మనిషి యొక్క దేహమే దేవాలయం ప్రతి ప్రాణి యొక్క దేహమునందు దేవుడు ఉంటాడు హృదయంలో కానీ ఆ మనిషి యొక్క మనస్సు అనేటువంటి తెర కప్పివేసేట్లాగా తమో గుణము రజోగుణము ఎక్కువగా ఉన్నటువంటి మనస్సు అది చాలా బొంతతో తెర లోపల ఉన్న దేవుడు కనపడ్డాడు సత్వగుణ ప్రధానమైన ఆ దైవత్వం ఆవిష్కృతమవుతుంది కాబట్టి ఈశ్వరుడు ఉండడం మాత్రం సమానము ఎందుకు దృష్టాంతం చెప్తారు భూగర్భజలం సర్వత్ర ఉంటుంది కానీ నెయ్యి తమ్మిన చోట మాత్రమే నీరు ప్రకటమవుతుంది అదేవిధంగా ప్రతి హృదయంలోనూ ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడు కానీ ఎక్కడైతే ఆ హృదయ కవాటములు తెరుచుకుంటాయో అంటే ధ్యానము ద్వారా అంతఃకరణ సిద్ధి ద్వారా హృదయ కవాటములు తెరుచుకుంటాయి అక్కడ మాత్రమే ఆ దైవత్వం ఆవిర్భూతమవుతుంది కాబట్టి ఈశ్వరుకు రాగద్వేషములు అనేవి ఉండవు ఆయన సముడుగానే ఉంటాడు ఇప్పుడు ఉదాహరణకి మనిషికి రెండు చేతులు ఉంటాయి ఒక చెయ్యి చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నాయి ఇంకో చెయ్యి ఏదో విరిగిపోయిన కారణంగానో లేకపోతే బలం తక్కువ కారణంగానో ఉపయోగకరమైన పని ఏదీ చెయ్యదు అంటే మాత్రం చేత ఇప్పుడు నాకు కుడి చేయ కంటే ఎడమ చేయ కొంచెం కొంచెం బలం తక్కువ కొంచెం అవికి ఎడమచేయి కుడి చేయకంటే కుడి చేయి ఫుల్ బాగానే ఉంటుంది అవి ఎడమ చేయి కొంచెం వీక్ అంత మాత్రాన నాకు కుడి చేయి అంటే ప్రీతి ఎడమ చేయి అంటే ద్వేషము ఉంటాయా ఉండవు కుడి చేయ ఎడమ చేయ సమత్వమే ఉంటుంది తప్ప ఒక చేతి మీద ప్రీతి ఇంకో చేతి మీద ద్వేషము ఉండవు ఈశ్వరునికి కూడా శుభకర్మ చేసేవాడు ఎందు అశుభకర్మ చేసేవాడు ఎందు కూడా సమత్వం ఉంటుంది తప్ప రాజద్వేషములు ఉండవు తర్వాత ఈశ్వరుని విశ్వసించి పూజించి వాణి ఎందు ఈశ్వరుని తిరస్కరించి వాణి ఎందు కూడా ఈశ్వరుని వైపు నుంచి సమత్వమే ఉంటుంది ఈ సమత్వాన్ని గురించి నేను చాలా చెప్పే ఉంటాను నిన్న మళ్ళీ ఏదో ధోరణిగా నాలుగు మాటలు అంటున్నాను ఇది అనేసిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఒక తల్లికి నలుగురు కొడుకులు నలుగురు ఇద్దరు ముగ్గురు నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఓ కొడుకు సుపుత్రుడు అవుతాడు ఇంకో కొడుకు కుపుత్రుడు అవుతాడు అంటే దుష్టుడు అవుతాడు కానీ వాళ్ళ వాళ్ళలో భేదం ఉంటుంది వాళ్ళు తల్లిదండ్రుల ఏడలో చూపేటువంటి ప్రేమానురాగాల విషయంలో కూడా భేదాలు ఉంటాయి సుపుత్రుడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు కుపుత్రుడు తల్లిదండ్రులను నిరాశేస్తాడు కానీ తల్లిదండ్రుల వైపు నుంచి భేదమేముండదు వాళ్ళిద్దరు పుత్రులను సమానంగానే ప్రేమిస్తారు ఒకప్పుడు తండ్రి వైపు నుంచి ఏదైనా భేదం ఉంటే ఉండొచ్చేమో కానీ తల్లి వైపు నుంచి జనరల్ గా భేదము ఉండదు మంచి కొడుకుని చెడ్డ కొడుకుని ప్రొఫెసర్ గా పనిచేస్తున్న కొడుకుకి తల్లి ప్రేమగానే అన్నం అప్పుడే జైలు నుంచి తప్పించుకొచ్చిన కొడుకుని కూడా ప్రేమగానే అన్నం వడ్డించి నాయన పోన్ అయినా ఎక్కడైనా తలదాచుకొని పాపం పంపించేస్తుంది కాబట్టి ఈశ్వరుడు ఆ విధంగా తల్లి వాలాంటి వాడు పుత్రభావము అనేది తల్లికి ఎలా అయితే సమానమో అలాగే జీవభావము ఈశ్వరునకు సమానంగానే ఉంటుంది అలాగే ఈ ఎలక్ట్రిసిటీ దృష్టాంతం కూడా నేను మీకు మనవి చేశాను హీటరు రెఫ్రిజిరేటరు ఆ యంత్రంలో భేదం ఉంటుంది తప్ప ఎలక్ట్రిసిటీ విషయంలో మాత్రము భేదమేమీ ఉండదు కాబట్టి కొంతమంది దేవుణ్ణి ఆరాధిస్తారు కొంతమంది ఆరాధించారు తిరస్కరిస్తారు వారి ఎందు వారి మనస్ప్రవృత్తిలో భేదం ఉన్నదే తప్ప వారి ఎందు ప్రకాశించుతా అనే అంశంలో ఈశ్వరుని విషయంలో భేదమేమీ ఉండదు అది మొదటి భాగం సో శంకర్లు ఏమంటారో చూద్దాం సమ ఇది సమహ తుల్యోహం సర్వభూతూ నేను సకల ప్రాణుల సమానముగా ఉన్నాను తుల్య సమానంగా ఉన్నాను మే ద్వేష్యోస్తిన ప్రియ నేను ఎటువంటి వాడను అంటే సముదను సముదను ఉన్నదానికి వివరణ అదేమంటే ఆ సమహాకే వివరణ ఏమిటంటే మామూలుగా సమాకి ఆపోజిట్ విషామ వి సమ వి ముందు వి అనే ఉపసర్గ చేస్తే అర్థం తలకిందులు అయిపోతుంది అయితే వీలో ఈ ముందు చూసారా ఈ కారణంగా ఆ సకారానికి షకారం వస్తుంది విషామ అవుతుంది సో అది వ్యాకరణం ఈ ఉండాలి పక్కన ఈ ఆ ఉంటే అవధం మళ్ళా మీరు ఆ పెట్టారనుకోండి సమా అసమ అక్కడ సా షా అవదు కానీ సమ విషమ ఈ వచ్చేప్పటికీ ఈ పక్కన ఉండే సకారం షకారం అయిపోతుంది దానికి ఒక కూడా ఉంది ఇంకోహని కాబట్టి ఆ విషమ విషమ ఎలా ఉంటాడో చెప్తే దానికి ఆపోజిట్ సమ అవుతుంది ఇప్పుడు విషమాన్ని వర్ణించగలరు కానీ సమాన్ని వర్ణించాలంటే విషమం ద్వారానే వర్ణించాలి కాబట్టి ఆ సమ అనే పదాన్ని వర్ణిస్తున్నారు ఎలాగంటే మే ద్వేష్య నాస్తి మే ప్రియ నాస్తి నాకు ద్వేషించదగ్గవాడు లేడు ప్రేమించదగ్గవాడు కూడా పని కట్టుకుని ప్రేమించదగ్గవాడు కూడా లేడు అందరి ఎందు సమానంగా ప్రకాశిస్తాను ఈ సెంటిమెంటులు దిసరా సెంటిమెంట్ దేవుడికి సెంటిమెంట్ వీడికి ఈ మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెందిన జీవుడికి ఉంటుంది తప్ప విజ్ఞానమయుడు అంటారు జీవుని విజ్ఞానమయుడు అంటారు విజ్ఞానం అంటే బుద్ధి అంతఃకరణ దానితో నిండిపోయి ఉంటాడు విజ్ఞాన ప్రచురుడు మయొట్టి ప్రాచుర్యే విజ్ఞానమే వీడు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు కాబట్టి మనస్సులో వైషమ్యం ఉంటే వీడిలోకి వచ్చేస్తుంది ఆ వైషమ్యం వీడు విజ్ఞానమయుడుగా ఉంటాడు కనుక దేవుడికి దేవుడు కారణోపాధికుడు కార్యోపాధికుడు కాదు మనస్సు కార్యం దేవుడికి మనస్సు ఉండదు దేవుడికి మనస్సు ఉండదు దేవుడు మాయాశక్తి ప్రధానుడు మాయాశక్తి మాయ నుంచి వచ్చింది మ మనస్సు మాయాశక్తి నుంచి పుట్టింది మనస్సు బుద్ధి మనస్సున్న బుద్ధిన్న ఉంటే ఆ సందర్భంలో మహత్తత్వము ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు మాయోపాధికుడు మహత్తత్వోపాధికుడు కాదు కాబట్టి బుద్ధి ఉండదు ఈశ్వరునికి ఈశ్వరుడికి బుద్ధి ఉండదంటే బుద్ధి లేని వాడిని అలా అనుకోద్దు దాన్ని సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి తత్వం కదా మరి వేదాంత శాస్త్రం కదా మీరు పెద్దలు మీకు చెప్తే మీకు తెలుస్తుందని చెప్తున్నాను నేను కాబట్టి ఈశ్వరుడు చోట కూర్చొని అలా సంకల్పాలవి చేస్తూ కూర్చోడు అలా సంకల్పాలవి చేస్తే వైషమ్యం వచ్చేస్తుంది కాబట్టి ఆయన కారణోపాధికుడు కారణంలో వైషమ్యాలు ఉండవు కార్యంలోనే ఉంటాయి వైషమ్యాలు కార్య జగత్తులోనే ఉంటాయి కాబట్టి జీవుడు జగత్తులో అంతర్భాగంగా ఉంటాడు కనుక వీడియందులు వైషమ్యాలు ఉంటాయి తప్పిస్తే జగత్తుకి మూలపు మూల కారణమైన ఈశ్వరుని ఎందు వైషమ్యాలు నీటిలో హెచ్చు తక్కువ ఉండదు నీటి నుండి పుట్టిన కెరటల్లో ఎక్కువ తక్కువ ఉంటుంది ఎత్తు పల్లవుంటుంది నీటి నుంచి పుట్టిన కెరటల్లో ఎత్తు పల్లవు ఉంటుంది నీటిలో ఎత్తు పల్లవుండవు ఆ కెరటము యొక్క ఎత్తు పల్లాలను నీటిపై ఆరోపిస్తూ ఉంటాయి కాబట్టి ఈశ్వరుడు అలా ఓ చోట కూర్చుని వీళ్ళందరినీ పరిశీలిస్తూ వీడు మంచివాడు వీడి చెడ్డవాడు వీడికి కొంచెం డబ్బులు ఎక్కువ ఇద్దాం వాడు కొంచెం తక్కువ ఇద్దాం అని అలాగా ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ లాగే చేయడు అలా ప్రమోషన్ ఇచ్చి తగ్గించేసి అలా చేయడు వీళ్ళే చేసుకుంటారు వీళ్ళే తమ సుఖ దుఃఖాలను తానే నిర్మించుకుంటారు ఈశ్వరుడికి దగ్గర ఆ దైవత్వం యొక్క అనుగ్రహం వీడికి ఈశ్వరుడికి దూరం కాకుంటే ఆ మాధుర్యము ఆ ఆనందానికి దూరం అయిపోతారు వాడి వాడి తరఫు నుంచే తప్ప ఈశ్వరుని తరఫు నుంచి ఏమీ ఉండదు మంచిది ఏ భజంతి తు మాంభత్య మయితే తేషు చాప్యహం అయితే ఇప్పుడు ఈశ్వరుడికి వైపు నుంచి స్త్రీయుడు లేడు ద్వేష్యుడు లేకపోతే మరి ఈ ఎవడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఎవడు పొందుతాడు అంటే ఎవడు ఈశ్వరుడు దగ్గరకు పోతాడో వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు దానికి దృష్టాంతం చెప్తున్నారు అగ్నివత్ అహం నేను అగ్నివంటి వాడే అని దృష్టాంతం చెప్తున్నా అది ఎలాగంటే దూరస్థానం యథాగ్ని శీతమనయతిహా శీతం నాపనయతి సమీపముపసత్పథా అపనయతి అగ్ని ఉన్నదనుకోండి అగ్నికి వీడు మంచివాడు వాడు చెడ్డవాడు మీద తేడాగా ఉంటాడు అగ్ని అందరినీ సమానంగానే చూస్తుంది తన దగ్గరకు వచ్చిన వాళ్ళ చలిని పోగొట్టు సీతామప్ప నాయ్యకి దూరంగా ఉన్నవాడికి చలిని పోగొట్టదు ఇప్పుడు ఒక పుణ్యాత్ముడు అగ్నికి దూరంగా ఉన్నాడనుకోండి ఒక క్రిమినల్ ఒక పాపి అగ్నికి దూరంగా దగ్గరగా ఉన్నాడనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఈ అగ్ని యొక్క వ్యక్తనము ఈ పాపికి లభిస్తుంది ఆ పుణ్యాత్మునికి లభిస్తుంది చాలా మంది ఏమంటారంటే మేము ధర్మం చేసాము మాకు దుఃఖం వస్తుంది వాడు ఎవడో ధర్మం చేశాడు వాడికి దుఃఖం వాడికి సుఖం వస్తుంది అంటారు వాళ్ళు అంటారు వాళ్ళు ఈ ధర్మం చేసిన వాడు నడిచి వెళ్తున్నాడు ఆ పాపం చేసిన వాడు పాపంతో డబ్బు మూట కట్టిన వాడు కార్లో వెళ్తున్నాడు కాబట్టి వాడు సుఖపడుతున్నాడు అనుకుంటారు డబ్బు ఎవడు మూటగట్టాడో వాడు దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు ఈ మాట మీకు ఎవడన్నా చెప్పారా చెప్పరు ఎందుకు చెప్పారంటే చందా వసూలు చేసే ఈ మాట చెప్పరు చందా వసూలు చేసే వాళ్ళు చెప్పరు చందా వసూలు చేయని ఉంటాడు వాడు చెప్తాడు ఈ అర్థం ఎందుకంటే ఇప్పుడు నేను అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఏదైనా దేవాలయం కట్టడం అలాంటిది ఏదైనా చేయాలనుకోండి అప్పుడు నేను ఏమని చెప్పాలి మీకు మీరు బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి దేవాలయానికి సంధాయిస్తే మీకు పుణ్యం వచ్చి మీకు లాభం కలుగుతుందని చెప్పాలి చెప్పాలి దట్ ఈజ్ హౌ యూ హెవ్ టు సే అండ్ దట్ ఈజ్ వాట్ పీపుల్ డూ అండ్ పీపుల్ ఆర్ నేర్ ఇట్ సో అర్థమనర్థం భావ నిత్యం నాస్తి తపసుఖలేశ సత్యం పుత్రాద ఘనభాజా భీతి సర్వత్రేష విహిత రీతి అని శంకర్లు అంటారు భుజగోవింద శ్లోకంలో కాబట్టి ఎనివే అగ్ని ఏ విధంగా అయితే దగ్గరగా వచ్చిన వాడికి వాడు పుణ్యాత్మడా పాపాత్మడా అని విచారం చేయదు వేడిస్తుంది చలిలో ఉన్నవాడు దగ్గరికి వస్తే వేడిస్తుంది అలాగే ఈశ్వరుడు కూడా ఎవరు దగ్గరికి వస్తే వాళ్ళు కృతార్థులైపోతారు ఈశ్వరుడు పని కట్టుకుని వాళ్ళని కృతార్థములు చేశాడని మీరు అనుకోకూడదు దగ్గరికి వచ్చిన కారణంగా వీళ్ళు కృతార్థమైపోతారు అగ్ని ఏ పని చేయదు ఉంటుంది అగ్ని సన్నిధి అంటారు అగ్ని ఉంటుంది అగ్ని యొక్క సన్నిధికి దగ్గరకు వస్తే మీకు వేడి వచ్చేస్తుంది దూరంగా పోతే మీకు చలిలో కష్టపడతారు అంతే తప్ప అగ్ని తరఫు నుంచి అది ఇవ్వడం అనేది కూడా ఏమీ ఉండదు దాన్ని ఉండుతయే మీకు ఇవ్వడంలాగా అయిపోతుంది ఇది దగ్గరికి వెళ్ళడమే తర్వాత కాబట్టి మనం సంసారం వైపు పరుగులు తీస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లు వేస్తావు సంసారంలో మరింత కూరుకుపోయే ప్లాన్లు వేస్తాను ఈబీలో దిగబడతాను ఈబీలో దిగబడ్డవాడు ఏం చేయాలి కదలకూడదు అలా నినపడి ఉండాలి కదిలేడనుకోండి గింజుకున్నాడు అనుకోండి గింజుకుంటే ఏమవుతుంది మరింత లోతుకుపోతుంది మరింత లోతుకుపోతున్నా కదా అని మరింత గట్టిగా గింజుకుంటే పూర్తిగా మునిగిపోతుంది వాడు ఏం చేయాలంటే కదలకూడదు అలా అలా కదలకుండా ఉండిపోవాలి ఉండిపోయి ఎవడైనా అటు వెళ్తున్నాడా అని చూసుకోవాలి ఎవడో ఊబి గుంటలో పడ్డవాడు ఎవడో వెళుతుంటే పిలవాలి కదలకుండా పిలవాలి ఏముండవు అని గట్టిగా వాడు ఇటుకేసి నేను ఊబిలో చిక్కుకుపో కదలకు కదిలితే దిగిపోతాడు నేను ఊబిలో చిక్కుకుపోయానండి అని గట్టిగా ఓ కేక వేయాలి రక్షించండి అని ఒక కేక వాడొస్తాడు వచ్చే తాడు వేస్తాడు వేసి పట్టుకోమంటాడు ఆ తాడే పట్టుకోవాలి పట్టుకుని మళ్ళీ గింజిపోకూడదు గింజుకుంటూ మళ్ళీ వాడు లాగుతాడు సరిగా అదే విధంగా మనం కూడా ఈ సంసారం అనే ఊబిలో చిక్కుకుపోయాను హే ఈశ్వర అని అలాగా ధ్యానంలో అలా ఉండిపోవాలంటే శరణాగతి చేసేసి మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి కథలికి ఉండకూడదు నో చలనం శరణాగతి చేసేసి అపూర్ణమైనటువంటి సమర్పణాభావంతో దానికే భక్తి అనిపేరు దాంతో అలా ఉండిపోయి ఈశ్వర త్వమేవ శరణం మమ్మ నువ్వే నాకు శరణం అని ఒక ఏక పెట్టాలి అలా సమర్పి సమర్పితం అవ్వాలి అంతేగాని ఈ కామ్య కర్మల్ని ఏది పట్టుకుని ఈ కోరిక తీరాలంటే ఆ కామ ఆ కర్మ చేస్తాను ఆ కోరిక ఇలా గిరిజుకున్నవాడు మరింత మునిగిపోతుంది కాబట్టి భక్త్య ఏ భజంతి మాం భక్త్య ఎవళ్ళైతే నన్ను భక్తితో భజిస్తారు ఈ భక్తి గురించి నేను ఎన్నెన్నో సందర్భాల్లో ఎంతో విస్తారంగా చెప్పాను భక్తి అంటే ప్రేమ అని అర్థం భక్తి శబ్దానికి అర్థం ప్రేమ అంతే అక్కడికి ఆ డెఫినేషన్ వచ్చేసింది ఇంకా ప్రేమ అనేది ఏమిటో తెలుసుకుంటే సరిపడుతుంది అయితే ప్రేమ తెలియకపోయినట్టు మాకు తెలిసే అని మీరు అనుకో మీరు ఎప్పుడైతే నాకు తెలుసు అని అన్నారో పైగనకపోవచ్చు మీ లోపల అనుకున్నారో అప్పుడే ఒక బ్లాక్ వచ్చేస్తుంది మీకు ఇంకా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి నాకు తెలుసు అని అనకూడదు గీతా క్లాసు కాదు ఎక్కడా అనుకోండి నా ఎప్పుడు లెర్నింగ్ మోడ్ అని అంటారు లెర్నింగ్ మోడ్లో ఉండాలి నేర్చుకునేటువంటి అవస్థలో ఉండాలి నేర్చుకునే అవస్థ ఎప్పుడు ఉంటుంది నాకు తెలుసు అనే ఆలోచన అనే సంకల్పం అది మనస్సులో ఉదయించ ఉదయించమే ఉదయించదు అప్పుడు మాత్రమే మీకు లెర్నింగ్ మోడ్ ఉంటుంది లేకపోతే మీకు ఆ లెర్నింగ్ మోడ్ ఉండదు అది ఒక ట్రిక్ అది నాకు తెలుసు అనే సంకల్పమే లేకుండా ఉండిపోవచ్చు ఎంత తెలిసినా కూడా అప్పుడేమవుతుందంటే మీకు ఎదరవాడి దగ్గర నుంచి నేర్చుకునేది ఏదైనా ఉంటే వెంటనే మీరు నేర్చేసుకుంటారు అండ్ తర్వాత ఎవరి వాడు ఏదేదో పురాణం కింద చెప్పాడు అనుకోండి ఎంతసేపు వాడు అలా చెప్తూ ఉంటాడు వింటూ ఉంటాం నేర్చుకునే ఏదైనా ఉందా అని ఓ అరగంట చెప్పాడు చెప్పి మానేశాడు నేర్చుకునేది ఏమీ లేదు అని తెలిసిపోతుంది జస్ట్ లీబ్ ఇట్లా అంత స్పష్టంగా తెలిసిపోతుంది ఆ లెర్నింగ్ మోడ్లో ఉంటే వాడు అరగంట వాగాడు ఏమీ లేదు లేదు అంతా ఊక ఊక దంపుడు ఉపన్యాసం అని కళా తోకాలేని ప్రవచనాలు ఉపన్యాసాలు ఉంటాయి గదిలో ఏమీ ఉండదు ఏమీ సారమేమి ఉండదు నిస్సారంగా ఉంటాయి అది తెలిసిపోతుంది వాళ్ళని మనమేమీ విమర్శించేసి ఉండదు ఏమీ ఉండదు ఇక్కడ నేర్చుకునేది ఏది లేదు అని తెలిసిపోతుంది ఇంకొకడెవడో చిన్నపిల్లవాడు ఏదో మాట్లాడాడు అరే ఇక్కడ మనకి తెలిసిపోయిందే అని మీకు తెలిసిపోతుంది సత్యం తెలిసిపోతుంది నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లెర్నింగ్ మోడ్లో ఉండాలి ఎనివే భక్తి అంటే ప్రేమ ప్రేమ తత్వము తెలియడం చాలా కష్టం ప్రేమ తెలిస్తే ఆత్మజ్ఞానం కలిగి ఉంటే సాధారణంగా మనము ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువుని మీరు దీన్ని నేను ప్రేమించాననుకోండి ఐ లవ్ జిస్ట్ అంట లేదంటే వస్తువుని ఖరీదైన వస్తువు డైమండ్ రింగో లేకపోతే వజ్రాల నెక్లెస్ ఏదో ఉంటుంది అయితే ఇక డైమండ్ రింగ్ ఇలాంటి ఖరీదైన వస్తూ ఐ లవ్ ఇట్ నేను నేను దీన్ని ప్రేమిస్తున్నాను అంటారు అది ప్రేమ కాదది తెలియక ప్రేమ అంటారు దాన్ని ప్రేమనరు దానికి ఒక చక్కటి పదం ఉన్నది మీరు చెప్పమంటే చెప్తా లేకపోతే ముందుకు వెళ్ళిపోతా దాన్ని ఏమంటారంటే చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను దానిని మోహము అంటారు మోహము యా మోహము మీరు మోహము ఇంకొంచెం బలంగా అనాలంటే యా అని కూడా గేర్చేయచ్చు యా మోహము అంటారు తప్ప దాన్ని ప్రేమనరు ఎందుకంటే జడవస్తు ఎడల ఉన్నదాన్ని వ్యామోహము అంటారు తర్వాత భార్య భర్త కొడుకు కూతురు వాళ్ళ మీద నేను ప్రేమిస్తున్నాను అంటారు చూసారా అది ప్రేమ కాదండి దానికి దాన్ని మోహం అని దాన్ని నష్టడానికి ఆసక్తి అంటారు దాన్ని ఆసక్తి అంటారు ప్రేమ ఉండడానికి అవకాశం ఉందా అంటే జడ వస్తువు విషయంలో ఉండదు జడ వస్తువు విషయంలో మోహమేది ఒక భార్య భర్త వారి ఎడల ప్రేమ ఉండే అవకాశం ఉంది ఎప్పుడంటే అది అది మీరు కల్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని మీరు అలవరుచుకోవాల్సి ఉంటుంది అది ఎప్పుడు ఉంటుందంటే అది మీరు ఆ వ్యక్తి వైపు నుండి ఎటువంటి అపేక్ష లేకుండా మీరేమీ అపేక్ష మీకంటూ ఫలానా నాకు ఈ నుండి కావాలి అనే ఆకాంక్ష కానీ కోరిక కానీ ఉండదు అంటే నిష్కామంగా ఉండిపోతారు కానీ మీరు ఆ వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటారు ఆ వ్యక్తికి ఏదైనా సేవ చేయాలనిపిస్తుంది చేస్తారు ఆ వ్యక్తి ఎప్పుడైనా కోపం వచ్చి పురుషంగా మాట్లాడలేదు మీరు నవ్వుతారు తప్ప అయ్యో నువ్వు నా నేను ఇంత సేవ నీకు చేస్తుంటే పురుషంగా అని అందరూ నవ్వుతూనే ఉంటారు నేను ఫోన్ ఒకటి వచ్చింది మాట్లాడుతున్నారు అవతల వైపు నేను సప్లై చెప్తున్నాను అవతల వైపు వచ్చి కోపంగా మాట్లాడారు రెండు మూడు లేదు ఏదో అవతలలే మాట్లాడుతున్నా అవతలం చెప్పి ఎక్కువ చెప్పారు నేను ఇంత కోపంగా మాట్లాడుతుంటే మీరు అంత నవ్వుతో మాట్లాడతారు ఏమిటి అంత నెల్లగా సౌమ్యంగా మాట్లాడతారేమిటి అని దా అది కూడా కోపంలో భాగం అనమాట అని అడిగారు నేను అన్నాను నువ్వు ఇంకో రెట్టింపు కోపంగా నువ్వు మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతాను ఎందువల్ల అని అడిగారు అంటే నాకు నీ ఎందు ప్రేమ గనుక ఆ ప్రేమ యొక్క లక్షణం వల్ల ఉంది ఏ రకమైన స్వార్థ అపేక్ష ఉండదు అసలు స్వాయే ఉండదు ఈగోయే ఉండదు ఈగోలెస్ అవేర్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి ఈ మనిషి సరిగ్గా మాట్లాడలేదు తప్పుగా మాట్లాడుతున్నాడు అని తెలుస్తూ ఉంటుంది ఈ మనిషి మంచిగా మాట్లాడుతున్నాడు అని తెలుస్తూ ఉంటాయి అవేర్నెస్ ఉంటుంది అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ దేనికి రియాక్షన్ ఉండదు ఎందుకంటే ఈగో ఉంటే కానీ రియాక్షన్ ఉండదు ఈగోలెస్ అవేర్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి మూర్ఖుడానుకోకండి సుమా అన్నీ తెలుస్తూ ఉంటాయి ఈ జనాలు వేసే వేషాలన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ప్రేమత ఇంకేం ఉండదు రెస్పాన్స్ ఎంతసేపు ప్రేమే ఉంటుంది వాడు మనల్ని మోసం చేసి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా ప్రేమే ఉంటుంది అది ప్రేమతత్వం ఆ ప్రేమను మీరు అభ్యాసం చేయాలి ప్రకృతిని ప్రేమించటం అభ్యాసం చేయాలి చెట్టు పుట్ట అన్నింటినీ ప్రేమించటం అభ్యాసం చేయాలి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను సో పశు పశువు పక్షి అన్నిటినీ ప్రేమించడం అభ్యాసం చేయాలి అలా చిన్న చిన్న వాటితో అభ్యాసం చేసి ప్రతి మనిషిని ప్రేమించడం అభ్యాసం చేయాలి ప్రతి వాడిని ప్రేమించడం మన ప్రేమను వాడు గుర్తిస్తాడు గుర్తించకపోతాడు మన వైపు నుంచి ప్రేమ మాత్రమే ఉంటుంది వాడు తెలుసుంటున్నవాడు అవుతాడు తెలిసి తెలియని వాడు అవుతాడు మూర్ఖుడవుతాడు బుద్ధిమంతుడు అవుతాడు వాటెవర్ మన వైపు నుంచి ప్రేమ మాత్రమే ఉంటుంది మనం ఎటు ఏమీ కోర కోరిక ఉండదు మనం దేన్ని కోరము అటువంటి ప్రేమతత్వాన్ని మీరు ముందు అర్థం చేసుకుని నేను చెప్పిన దాన్ని ముందు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని ఆకలింపు చేసుకుని దానిని అభ్యాసం చేస్తే కానీ రాదు ప్రేమ తనంత తానుగా వచ్చేసేయదు మీరు అభ్యాసం చేసి దాన్ని కల్టివేట్ చేసుకోవాలి ప్రేమన్నా వైరాగ్యమన్నా కల్టివేట్ చేసుకోవాలి మీరు మాట్లాడకచ్చు మీరు భగవంతునిపై ప్రేమ కదా భక్తి అంటే మరి ఈ లౌకిక విషయాలు భార్యాభర్త ఇటువంటి ప్రేమ గురించి ఎందుకు చెప్తున్నారు అని మీరు అడగచ్చు వాస్తవానికి ప్రేమ ఒక్కటివే భగవంతునిపై ప్రేమ ఎట్టిదియో సాటి మనిషిపై ప్రేమ సేమ్ ప్రేమ సమానం ఎందుకంటే ప్రేమ ఎందు మీకు ఈగో ఉండదు అహంకారం మమకారాలు ఉండవు అహం మమ ఈ రెండూ ఉండవు ఈ రెండూ లేని అవేర్నెస్కే ప్రేమ అని పేరు భగవంతుని ఎడలో కూడా మీరు అటువంటి నిష్కామ భావనతో వెళ్ళినప్పుడు అహమ్మమా లేని భావనతో వెళ్ళినప్పుడు అది భగవంతుని దానికి భక్తి అని పేరు అదే ప్రేమ మీరు పక్షిని అదే ప్రేమతో చూస్తే ఓ పశువుని అదే ప్రేమతో చూస్తే ఒక మనిషిని అదే ప్రేమతో చూస్తే మీకు కలిగే ఆ ప్రేమానుభవం ఏదైతే ఉన్నదో ఎదురుకుండా ఆ ప్రేమానుభవానికి ఎదురుగా ఉన్నది పక్షి కావచ్చు పశువు కావచ్చు మనిషి కావచ్చు కానీ ఆ ప్రేమానుభవం మటుకు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరునిపై ప్రేమ అన్న ప్రేమ అన్న ఒకటే ఎన్ని తేడా ఏమి లేదు ఒక నదిని చూసి మీకు ప్రేమ కలిగిందనుకోండి అది ఈశ్వరునిపై ప్రేమతో సమానం ఏడా ఏమి లేదు ఒక పశువుని చూసి మీకు ప్రేమ కలిగిందనుకోండి అది ఈశ్వర ప్రేమతో సమానం ఓ మనిషిని చూస్తే మీకు ప్రేమ కలిగిందనుకోండి అది ఈశ్వర ప్రేమతో సమానం సేమ్ కాబట్టి అటువంటి ప్రేమను మీరు అలవర్చుకోగలిగితే అది యథార్థమైన భక్తి నేను ఒక దృష్టాంతం ఓ మహాత్ము నామదేవో ఏకనాథ్ ఇలాంటి పేర్లు భక్తుల యొక్క దృష్టాంతాలు చెప్తూ ఉంటారు ఆయన చపాతీ సంపాదించుకున్నాడు భోజన ఎవరో చపాతీ ఇస్తారు రాత్రిపూట భిక్ష చేయడానికి ఆ చపాతీ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని కూర్చున్నాడు తిందామని కూర్చుని అయ్యో మంచి నీళ్ళు తెచ్చుకోలేదు అని లోపలికి వెళ్ళి కుండలో నుంచి చెంబులోకి నీళ్లు పోసుకొని వచ్చి ఈ లోపల ఓ కుక్క ఓ చపాతీ లాసుకు వెళ్ళిపోయింది ఇంకో చపాతీ ఉంది ఆయనకి కానీ కుక్క ఇంకో ఓ చపాతీ లాసుకు వెళ్ళిపోయింది ఈయన చేతిలో సబ్జీ సబ్జీ చేతిలో ఉంది సబ్జీ ప్యాకెట్ అది పట్టుకుని దాని వెనకాల పరిగెడుతున్నాడు కుక్క పరిగెత్తుకు వెళ్ళిపోతుంది దాన్ని లాగేస్తుంటారేమో నాకు భయం దాని వెనకాల ఈయన పరిగెడుతున్నాడు ఆ కుక్క అనుకున్న నన్ను తగుకొస్తు అది బాగా పరిగెడుతుంది అయ్యో ఆగ ఆగని ఈయన దాని వెనకాల పరిగెడుతున్నాడు ఏమిటి దృశ్యము అయ్యో నువ్వు చపాతీ ఒక్కటే తీసుకున్నావు సబ్జీ తీసుకోలేదు సబ్జీ కూడా తీసుకో అని ఏ నాన్న వెనకాల పర్యడుతున్నాడు ఇప్పుడు ఈ కుక్క ఈ చపాతీని సబ్జీని తీసుకుంటే ఆయనకి ఏం కలిసి కుక్క మీద భక్తి కదా అది కుక్క మీద ప్రేమనా అంటే కుక్క మీద ప్రేమ కాదు అది ఈశ్వర ప్రేమ అదే భక్తి కానీ ఆ కుక్క నా కుక్క అని వీడు అన్నాడంటే ఇంకా ప్రేమ కాదండి నా కుక్క అన్నాడంటే పోయింది అక్కడికి ఆసక్తిలో పడిపోతుంది అహం అమ్మా వచ్చేస్తుంది దాంట్లో అది ప్రేమ కాదు మరి అది ఏంటంటే మీరు అడగద్దు నన్ను మీరు అడిగితే నేను చెబితే మీరు ఇష్టపడకపోవచ్చు ప్రేమ మాత్రం కాదు నాది అన్నారంటే ప్రేమ కాదు కనుక సో ఏ భజంతి ఏ భజంతి మాం భక్త్య సో భక్తి భక్తి అన్నా ప్రేమ అన్నా ఒకటే ఆ భక్తిని మనం అలవటు అలవడుచుకున్నట్లయితే మీరు ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళిపోతారు ఏ భజంతి తు మాం భక్త్య మితేషు చాప్యహం వారు నాయందు ఉంటారు ఆ భక్తులు నాయందు ఉంటారు నేను వారి ఉంటాను అయితే భక్తి అన్నది మీరు ఏదైనా కామ్యకర్మ చేశారనుకోండి అది ఈ భక్తి అవదది ఎందుకంటే మీరు కామ్యకర్మ చేస్తూ ఉంటే మీ ప్రేమ ఈశ్వరుడి మీద ఉండదు అది మీరు కోరే దాని మీద ఉంటుంది ఇప్పుడు లాటరీ తగిలితే దేవుడు కొబ్బరికాయ కొడతానన్నాడు అనుకోండి అలా అలా చేస్తూ ఉంటారు ఈ కొబ్బరికాయ కొడతాను దేవుడికాయ దేవుడు కొబ్బరికాయ కొడతాను అది ఒక చిన్నపిల్లల లక్షణం ఉండేది కొబ్బరికాయ అలా మీరు కోరికలు పెరిగి కొద్ది సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది ఒకతను యాభై ఆరు అని లెంకె నోట్ చేస్తున్నాడు ఏమిటి యాభై ఆరు ఏళ్ళ కొట్టాల్సిన కొబ్బరికాయల సంఖ్య ఎప్పుడో సమయం చూసుకుని ఓ యాభై కొబ్బరికాయలు పుట్టుకొచ్చి కొట్టేసి దాంట్లోకి యాభై మైనస్ చేసేస్తే మళ్ళీ చిన్న సంఖ్యకి వస్తుంది ఏమిటా కొబ్బరికాయల సంఖ్య ఇలా పెరిగిపోతుందంటే కోరిక పుట్టినప్పుడల్లా ఓ దేవుడ ఈ కోరిక నాకు తీరిస్తే నీకు కొబ్బరికాయ కొడతాను ఈయనకి అలాగా గుట్టలు గుట్టలు కింద కోరికలు పుట్టేస్తూ ఉంటాయి రోజుల్లో అదో అలవాటైపోతుంది ఆ కోరికలు పుట్టేస్తూ ఉంటాయన్నమాట పుట్టినప్పుడల్లా ఓ దేవుడు అని కొబ్బరికాయ అని మామూలుగా తను ప్రతిజ్ఞ చేసేస్తూ ఉంటాడు ఏవో రోజు అన్ని కోరికలు ఎక్కడ అన్ని తేరవు ఏవో తీరివి తీరతాయి తీరనవి తీరవు ఏ కోరికలను తీర్చుకోవడానికి వీడి కష్టపడు పనిచేస్తాడు అవి అవి తీరతాయి వేటికి వీడికి అర్హత లేదో అవి తీరవు దేవుడు కొబ్బరికాయ కొట్టడానికి దానికి సంబంధం ఏం కానీ వీడి అర్హతను బట్టి నమే దృష్టి వస్తున్న కాబట్టి వీడి కోరిక తీరిన వెంటనే కొబ్బరికాయ వేసుకుంటాడు అలాగ యాభై అరవయో డెబ్బైయో వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళి పట్టుకొచ్చి దేవాలయానికి అక్కడికి వెళ్ళి సామూహిక కొబ్బరికాయ బ్రేకింగ్ సెరిమని ఒకటి చేసి అక్కడికి దాన్ని కంప్లీట్ చేస్తారు సో ఈ విధంగా పీపుల్ ఆర్ క్రేజీ బోన్ అంటర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బ్రేకింగ్ ది కోకోనట్ మీరు ఎప్పుడైనా కోకోనట్ బ్రేక్ చేస్తే ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే దాంట్లో ఉండే ఆ రసపూర్ణమైన జలం అది వృధా కాకూడదు దాన్ని నేల మీద పారిపోస్తే మీరు అపరాధం చేసుకున్నట్లు లెక్క పక్కనే ఒక గిన్నె పెట్టుకుని తక్కువ పగలగొట్టి ఒక చుక్క కూడా వృధా కాకుండా నేర్పుగా పగలగొట్టి ఆ నీళ్లు దాంట్లో గిన్నెలో పోసుకోవాలి ఆ నీళ్లు మీరు తాగచ్చు సద్వినియోగం అయినట్టే లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు అలా మూత పెట్టి ఇవ్వకూడదు ఫ్రెష్గా ఇవ్వాలి మూత పెట్టి కొద్ది దాంట్లో మళ్ళీ బ్యాక్టీరియావి చేస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఎవరినో చూసుకుని ఏమండి కొబ్బరికాయ నీళ్ళు తగతారు ఆ తాగుతాను ఇలా రండి దయచేయండి కూర్చోండి అని చెప్పి అప్పుడు కొట్టాను కొబ్బరికాయ తర్వాత ముక్క నేల మీద పడిపోకూడదు ఇలా విసిరి కొట్టారంటే మీరు అపరాధం చేస్తున్నట్లు లెక్క ముక్క నేల మీద పడిపోకూడదు పవిత్రమైన వస్తువు అది ప్రసాదం అండి దాన్ని జాగ్రత్తగా ఏ ముక్క కూడా వృధా కాకుండా జాగ్రత్తగా పొగల కొట్టి మొత్తం కొబ్బరికాయ అంతా కూడా మీరు సజ్జన ప్రసాదం ఇది చేసుకోవచ్చు లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు అలా చేయాలి వీరికై కొరికాయలు ఇలా నేలనేసి కొట్టేయటం చాలా తప్పుది పీపుల్ ఆర్ క్రేజ్ దే డూ ఆల్ కైండ్స్ ఆఫ్ రాంగ్ థింగ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ నాట్ డూ దాట్ నేను అనేక ఓకల్గా చెప్తున్నా మొహమాటం లేకుండా ఖచ్చితంగా చెప్తే చెప్పిదేదో స్పష్టంగా చెప్తే బాగుంటుందని అలా చెప్పాను కాబట్టి ప్రేమ మీరు కోరికతో పూజిస్తే దేనిని కోరుతున్నారో దాని మీద ప్రేమ ఉన్నట్టు అవుతుంది కానీ దేవుని మీద ప్రేమ ఉన్నట్టు అవ్వదు కాబట్టి ఇక్కడ సందర్భంలో అది భక్తి అనిపించుకోదు కనుక అటువంటి నిష్కామ భక్తి నిష్కామ భక్తి యోగము అని అంటారు అటువంటి నిష్కామ భక్తి యోగంతో మనం ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ఈశ్వరుణ్ణి ప్రేమించాలి ప్రేమించడం ముఖ్యం సో ప్రేమి ప్రేమ వృద్ధి చెందాలి చెందడం కోసం మీరు పూజాధికం చేసినట్లయితే ప్రేమ పెరుగుతుంది అని మీ అనుభవం కనుక ఉన్నట్లయితే మీరు అలా చేయొచ్చు అప్పుడు ఆ పూజకి సాఫల్యం ఉంటుంది ఒక ఆయన నన్ను అడిగారు మీరు ఈశ్వరుణ్ణి ప్రేమించమన్నారు నాకెందుకునో ఈశ్వరునిపై ప్రేమ అది కలగట్లేదు ఏం చేయమంటారు అంటే పాపం సిన్సియరిటీని మనం మెచ్చుకోవాలి నాకు ప్రేమ కలగడానికి మీరు ఉపాయం చెప్పండి నన్ను అడిగినందుకు మనం మెచ్చుకోవాలి ఏదైనా నువ్వు పనిచే నీకు నచ్చినటువంటి ఒక ఫోటో ఒకటి పెట్టుకో ఏదైనా ఒక ఫోటో నీకు నచ్చింది ఉంటుందిగా దేవుడి ఫోటో ఏదైనా ఒక ఫోటో నచ్చింది ఉందా ఒకవేళ ఏ ఫోటో ఇంకా నచ్చలేదు అనుకోంతమందికి ఫోటోలు నచ్చవు ఏముంది తప్పేం లేదు అంటే నిరాకార దృష్టి ఉంటుంది సాకారాన్ని వాళ్ళకి నచ్చకపోవచ్చు మనం అంతమాత్రాన్ని వాళ్ళని నిందించకూడదు సో వాళ్ళు ఏంటి అన్ను ఓ పనిచేయి భగవద్గీత పుస్తకం ఎదుర్కొండ పెట్టడం భగవద్గీత శబ్దావతారం రాముడు అంటే రూపావతారం కృష్ణుడు అంటే రూపావతారం భగవద్గీత అంటే శబ్దావతారం శబ్దరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి భగవద్గీత పుస్తకం అక్కడ పెట్టుకో ఆ పుస్తకం ముందు పుట్టిన నువ్వో దీపం వెలిగించు దీపం వెలిగించడానికి అభ్యంతరం ఏమి ఉంది కొద్దిన్నేలైతే స్నానం చేసి దీపం వెలిగించు దండం పెట్టాలనిపిస్తే పెట్టు లేకపోతే దీపం వెలిగించు దీపం వెలిగించడంలో ఎవరికి ఏమీ క్లేశం ఉండరాదు అందులో కొంచెం తెల్లవారుదామునే ఇంకా కొంచెం చీకటిగా ఉన్నప్పుడు స్నానం చేసినట్లయితే దీపం వెలిగిస్తే ఆ దీపకాంతి మనకే వస్తుంది కూడా పైగా అలా చేయి అలా నెల రోజులు చేసి నీకేమవుతుందో చూడు అన్నే చెప్పాను ఆయన నా కొంత ప్రేమ డెవలప్ అయ్యింది ప్రేమ అనేది దట్ ఈజ్ సంథింగ్ విచ్ యూ ఫీల్ దాన్ని ఏమి మీరు వర్ణించేది కాదండి ఫీల్ అవ్వాలి ఆ ఫీలింగ్ డెవలప్ అవుతుంది ఫీలింగ్ ఒక్కసారిగా మీరు కావాలని ఒక విల్ పవర్ మీద మీరు ఫీలింగ్ నిర్మాణం చేయలేదు అది క్రమంగా డెవలప్ అవుతుంది కాబట్టి సో ఆ విధంగా మీరు పూజాధికములు ఈశ్వరుని ఈడల ప్రేమకు సాధనంగా మీరు మలుచుకోవాలి మీరు మలుచుకుంటే అవుతుంది లేకపోతే అవదు లేకపోతే పూజదారి పూజే ప్రేమదారి ప్రేమే తర్వాత మంత్ర జపము ఇత్యాదులను కూడా మీరు నిష్కామంగా చేసే సందర్భం ఉన్నట్లయితే నిష్కామంగా చేయాలి అప్పుడు ప్రేమతో చేసే ప్రయత్నం చేయాలి ప్రేమతో రామనామాన్ని ఊరికే కౌంట్ పెంచేస్తూ వెళ్ళిపోతే సరిపడదు కౌంట్ ఈజ్ ముఖ్యము కూడా ముఖ్యమే వాటి స్థానం వాటికి కానీ ప్రేమ ఉండాలి రామనామముపై ప్రేమను సంపాదించాలి అది భక్తి అంటే ఓ మహాత్ముణ్ణి అడిగారు ఈ ప్రేమను సంపాదించడం ఎలాగా ఇక్కడ శ్రీకృష్ణుడు తేలిగ్గా చెప్పేశాడు ఏ భజంతి తు మాం భక్తి ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారు భక్తి అంటే ప్రేమ ఎలాగ ఈ ప్రేమ నాకు సడన్ గా మంచి టాపిక్ ఒకటి గిఫ్ట్కి వచ్చింది పేరు వినుంటారు ఆల్ హక్స్లీ అని ఒక పెద్ద ఫిలాసఫర్ ఉన్నాడు మంచి ఫిలాసఫర్ ఆయన కానీ భగవద్గీత ఇవన్నీ బాగా చదివిన వాళ్ళు మన ఇండియాలో ఉన్నవాళ్ళే మన ఇండియాలో ఉన్నవాడే ఫిలాసఫర్స్ అని మీరు అనుకోకూడదు ఈ జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ బౌండరీస్ ఏ ఉండవు పైగా మన ఇండియాలో పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు చందా చెట్టు వసూలు చేసి గురువులు ఎక్కువైపోయారు తప్పిస్తే తత్వాన్ని చెప్పేవాడు కనపడడం మానేశారు చాలా అరుదుగానే ఉంటున్నారు కూడా కాబట్టి ఇండియా అమెరికా లేకపోతే బ్రిటన్ వెస్ట్ అధికార పాయింట్ ఆల్డ సక్స్లీ అనే ఒక గొప్ప ఫిలాసఫర్ ఆయన ఆయన పెరనీయల్ ఫిలాసఫీ అని ఇంగ్లీష్లో పుస్తకం ఒకటి దాన్ని ఎవరైనా మీలో పెద్దలు చదివి ఉండొచ్చు ఇంగ్లీష్ బాగా వచ్చింటే కానీ ఆ పుస్తకాన్ని అధ్యయనం చేయడం కష్టం కొంచెం కఠినంగా ఉంటుంది ఇంగ్లీష్ భాషలో దాంట్లో ఆయన ఒక దృష్టాంతం చెప్పి ఈ టాపిక్ని డిస్కస్ చేశాడు ఆయన దాంట్లో ప్రేమ భక్తి అంటే ప్రేమ ఇప్పుడు ఈ ప్రేమను ఏ విధంగా మనం అభ్యాసం చేయాలి అనే విషయాన్ని ఆయన డిస్కస్ చేశాడు ఆ డిస్కస్ చేయటంలో ఆయన ఏమన్నారంటే ఓ దృష్టాంతాన్ని ఒకదాన్ని ఉపయోగించారు బిషప్ ఆఫ్ జనోవా అని ఒక ఆయన ఉండేవారు జనోవా పేరు విని ఉంటారు మీరు ఇటలీలో ఉండే ఒక కెథీడ్రల్ బిషప్ ఒక అతను ఉండేవారు అతను మంచి సెయింట్లి పర్సన్ క్రిస్టియన్ మిస్టిక్ మిషనరీ కాదు మిస్టిక్ ఫిలాసఫర్ మిషనరీస్ వీళ్ళందరూ చాలా రెలిజియస్ గైస్ చాలా వాళ్ళ పరిస్థితి మనకు అనుకూలం కాదు క్రిస్టియన్ మిస్టేక్స్ ఆర్ గ్రేట్ ఫిలాసఫర్స్ వాళ్ళు చెప్పే ఫిలాసఫీకి మన ఉపనిషత్తుల ఫిలాసఫీకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంతా సమానంగా ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి భక్తుడు అడిగాడు నేను జీవితంలో కృతార్థం అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు అడిగితే ఆయన చెప్పారు ఈశ్వరుణ్ణి ప్రేమించు దానికి మనం అన్నాం వాళ్ళు భక్తి అనే మాట వాళ్ళు అందరూ లవ్ అని లవ్ ఆఫ్ గాడ్ అది నిన్ను జీవితంలో కృతార్థన చేస్తుంది అని బిషప్ చెప్పాడు అంటే ఇతను అన్నాడు నేను ఎలా ప్రేమించాలి ఈశ్వరుణ్ణి అని అడిగాడు అడిగితే బిషప్ ఏమని చెప్పాడంటే నువ్వు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తూ బాగా ప్రేమను అభ్యాసం చేయి ఆ విధంగా ప్రేమించు అని చెప్పాడు అంటే అప్పుడు అతను అడిగాడు చూడండి మీరు ప్రేమించమన్నారు నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాను ఎలా ప్రేమించాలి అని నేను అడుగుతున్నాను మనం మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారా అని అడిగాడు అడిగితే బిషప్ ఏమని చెప్పాడంటే చూడు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తే నీకు కృతార్థత లభిస్తుందని అనుకున్నాం కదా అది నీకు అర్థమైందా అర్థమైంది కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రేమించడమే నువ్వు చేయవలసిన పని అని చెప్పాడు అంటే ఇది భక్తుడు అన్నాడు నేను మీతో ఐదు నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక కూడా ముందుకు వేయలేకపోయాను ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎలాగో మీరు చెప్పండి అంటే అది చెప్పట్లేదు మీరు అంటే అప్పుడు ఆయన చూడు